కేవలం గురుకృప వలన మాత్రమే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం పొందగలమనే సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి ఓం నమో దేవదేవేశ పరాత్పర జగద్గురో సదాశివ మహాదేవ గురుదీక్షం ప్రదేహినే అన్న పార్వతీదేవి ప్రార్థనను ఆలకించి సాక్షాత్తు ఆ పరమశివుడు జగత్తుకు గురుగీతను అందిస్తాడు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 శరీరమి దేహాన్ని ఇంద్రియాన్ని ప్రాణాల్ని వీటన్నిటి మీద కూడా అభిమానాన్ని వీడి తన మన ధన దార పుత్రాదులను కూడా అంటే భార్య పుత్రుల్ని కూడా సద్గురుదేవులు చెప్పిన పరతత్వ మార్గంలో వాళ్లని తీసుకెళ్లి సకల లోకరక్షకుడైన ఆ గురుదేవుని శరణి పొందాలని చెప్పి సాక్షాత్తు పరమశివుడు పార్వతికి ఈ శ్లోకంలో చెప్తున్నారు ఈ చరాచర జగత్ అంతా బ్రహ్మ విష్ణు శివ స్వరూపమే ఉంది అటువంటి జగత్తు గురు గురువు కన్నా శ్రేష్టమైన ఇతర పదార్థమేదీ లేదు అందువలన శిష్యుడు ఆ గురుమూర్తిని అన్ని విధాలుగా సర్వవిధాలుగా విధాలుగా పూజించాలి ఎందుకంటే గురువు సకల ఆత్మస్వరూపుడు సర్వశ్రుతి శిరోజి సంపూజేద్ గురుదేవుని పాద కమలాల్లో సకల వేద సారాలైన ఉపనిషత్తులు అనే రత్నాలున్నాయి అటువంటి రత్నాలతో అలంకరించబడి ఉన్నాయట పాదాలు గురు పరబ్రహ్మం సాక్షాత్తు ఉపనిషత్సారం ఇంకా నా గురుదేవుడు సమస్త ముముక్షు జనులకు సర్వ వేదాంత సారాన్ని బోధించేవాడు విషదపరిచేవాడు అటువంటి విజ్ఞాన బోధకుడు మార్గదర్శకుడు చూపిస్తారు స్వామి పరాన్ని కూడా చూపిస్తారు అటువంటి సద్గురు మూర్తిని సదా ఉపాసించాలి ఉపాసిస్తే మాత్ర జ్ఞానముత్పద్య స్వయం సర్వసంపత్తి త్రేణా జ్ఞానముత్పద్యతే స్వయం మనసులో ఆ గురుమూర్తిని ధ్యానించి స్వయంగా ఆత్మజ్ఞాన ప్రబోధాన్ని పొందాలి గురుదేవుడే శిష్యునికి అన్ని సమృద్ధిగా ఇస్తాడు మనం ఎబండెన్స్ అంటాం ఇంగ్లీష్లో ఎబండెన్స్ అంటే సమృద్ధిగా విస్తృతంగా అడిగింది లేదనకుండా ఇవ్వగల పరబ్రహ్మ స్వరూపం ఆ గురువు సకల జ్ఞాన వైరాగ్యాలని పిత్రాది సంపత్తిని అన్నిటినీ కూడా శిష్యుని సర్వస్వం ఆ గురుదేవుడే అటువంటి గురువుని నిరంతరం సతతం ఉపాసించాలి కాయేన వాచ మనసేంద్రియ ప్రకృతే స్వభావా శరీరము ఇంద్రియము మనస్సు త్రికరణ శుద్ధిగా బుద్ధితో అన్నిటినీ సమర్పించి ఆ గురుదేవుల్ని పూజించాలి దేహాభిమానాన్ని త్యాగం చేసి ఆ స్వామిని పూజించాలి కృమికోటికం శ్లేష్మరీ హే వరానని అంటే ఓ గౌరీ బ్రహ్మజ్ఞాన ఉత్పత్తికి వైరాగ్యం పరమ కారణం అవుతుంది ఎంత దుర్గంధమైన దేహం ఇది అశాశ్వతమైనది దానిమీద అనవసరమైన అభిమానం పెంచుకోకుండా కష్టంగానే ఉంటుంది అభిమానం దేహం మీద పెంచుకోకుండా బతకడం అంటే చాలా కష్టం అందుకని అటువంటి దేహాభిమానాన్ని ప్రయత్న పూర్వకంగా త్యజించి వైరాగ్యాన్ని అలవర్చుకోవాలి అని పరమశివుడు పార్వతికి బోధిస్తున్నాడు ఇక్కడ ఈ దేహం ఎలాంటిదంటే అనేక క్రిమికీటాదులచే రక్త మాంస శ్లేష్మాదులచే నిండి ఉంది దుర్గంధమైన మలమూత్రాలతోటి ఈ దేహం నిండిపోయి ఉంది అటువంటి దాన్ని చర్మంతో కప్పి తయారు చేశాడు ఆ భగవంతుడు అది శ్లేష్మ కఫ పిత్తాదులకి ఆలమాలమే ఉంది అందుకని ఓ గౌరీ అటువంటి దేహం మీద ఎటువంటి అభిమానం ఉంచుకోకుండా సదా సద్గురువుని భజించాలి పూజించాలి తరించాలంటే గురుమంత్రం ఒకటే తారక మంత్రం అని పరమశివుడు సాక్షాత్తు గౌరీదేవి కంటే పార్వతీదేవికి చెప్తున్నారు సంసార వృక్ష మారుఢాహ పతంతి నరణవేరే సర్వాసారం అనే వృక్షాన్ని తెలియకుండా మాయామోహంతో జనులు ఎక్కుతుంటారు అంటే ఆ సంసార వృక్షం మీద ఎక్కేసి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు అది ఎలా ఎందుకు చేస్తారంటే అజ్ఞానంతో చేస్తారు కేవలం పాపమయమైన అజ్ఞానంతో సంసారమనే నరక సముద్రంలో పడి జీవులంతా మునిగిపోతూ ఉంటారు అటువంటి సకల దుఃఖాల్ని అనుభవిస్తున్నప్పుడు తరింపజేసే ఏకైక మంత్రం గురుమంత్రం అనేకమైన దేహాలు ధరించి నానా అభిమానాలతో దేహం మీద అభిమానంతో శరీరాలను విడుస్తూ అంటే శంకరాచార్యుల చెప్పినట్టు పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ ఇలా మల్లి మళ్లీ పుడుతూ మల్లి మళ్లీ మరణిస్తూ మళ్లీ మళ్లీ ఈ దేహాన్ని ధరించి ఆ శ్లేష్మంలో ఈగలాగా అదే భావంతో పడి కొట్టుకుంటూ ఉంటాడు జీవుడు అటువంటి దీనులందరికీ కూడా ఏకైక దిక్కు గురుదేవుడు బ్రహ్మ జ్ఞానోపదేశం అనే ఔషధంతో స్వామి మనందరినీ అజ్ఞానాన్ని తొలగించి ఈ నరక సముద్రాన్ని సంసారం అనే నరక సముద్రాన్ని ఉద్ధరించడానికి ప్రతి మన గురించి ఆలోచించేవారు స్వామి అటువంటి గురుమూర్తికి నమస్కారం గురు బ్రహ్మా గురుణుహ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే ఈ శ్లోకం ఇంటింటి శ్లోకం గురువు ఉన్నా లేకపోయినా నమ్మినా నమ్మకపోయినా ప్రతి పిల్లవాడికి ఈ శ్లోకం ఖచ్చితంగా కంఠత వచ్చి ఉంటుంది చాలా పది మందికి తెలిసిన శ్లోకం అర్థం ఏమిటంటే చతుర్వేద సారాలకు మహావాక్యాల యొక్క లక్ష్యాన్ని లక్ష్యార్థాన్ని బోధించదగిన ఆ గురుడు చతుర్ముఖాలతో చతుర్వేదాలతో ఉపదేశించే బ్రహ్మదేవుడే గురువు బ్రహ్మస్వరూపమే సాక్షాత్తు గురువు త్రిమూర్త్యాత్మకుడు త్రిమూర్తి స్వరూపుడు జ్ఞానబోధన చేసి అజ్ఞానంలో పడనేకుండా సర్వుల్ని అంటే అందరినీ రక్షించే గురు పరబ్రహ్మము సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపము శరణు వారిని సకల అజ్ఞాన ఆవరణాలు మన చుట్టూతో కూడా అజ్ఞానం ప్రవహిస్తూ ఉంటుంది అజ్ఞానం కమ్మేస్తూ ఉంటుంది మనని అటువంటి అజ్ఞానం బారి పడకుండా మనల్ని రక్షించేవాడు సాక్షాత్తు మహేశ్వరుడు బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వరూపమైన గురువుని ప్రతి క్షణం కూడా ధ్యానిస్తూ ఉండాలి త్రిగుణాతీతమైన పరబ్రహ్మతత్వమే సాక్షాత్తు గురువు అటువంటి గురుదేవుడికి నమస్కారం చక్షురు నేత్ర చికిత్స చేసేవాడు కళ్ళకలకంఠం అటువంటి వ్యాధితో బాధపడేవాడికి చిన్న కాటుకు పొల్లు తీసుకుని ఇట్లా అంజనంలాగా రాసి ఆ వ్యాధిని తీసేస్తాడు అంతటి మహత్తు కలిగిన వాడు నేత్ర రోగాన్ని పూర్తిగా చిన్న పుల్లతో ఇలా తీసిపారేగల సత్తా ఉన్న మహానుభావుడు సాక్షాత్తు గురువు జ్ఞానాంజన శిలాకయ్య గాఢాంధకారంలో కళ్లు కనిపించకుండా మనం కొట్టుమిట్టాడుతుంటే అటువంటి అంజనాన్ని ధరిస్తే సకల పదార్థాలని చూడగలిగిన శక్తి కలవాడై ఉంటాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ నిండు సభలో విశ్వరూపాన్ని చూపించినప్పుడు నాకు కనపట్టలేదు అంటాడు ధృతరాష్ట్రుడు అటువంటి పుట్టుగుడ్డి అయిన ధృతరాష్ట్రుడికి చూపునిచ్చి విశ్వరూపాన్ని సందర్శించే శక్తినిచ్చిన జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ అంతటి శక్తి కలిగిన ఆ గురువర్యుణ్ణి ప్రతిక్షణం పూజించాలి అజ్ఞానాంధకారం అనేది అది ఒక అజ్ఞాన నేత్ర రోగం లాంటిది దానివల్ల ఆత్మని తెలుసుకోలేక మనం అవివేక నేత్రంతో తిరుగుతూ ఉంటాం అంటే అవివేక నేత్రం అంటే కళ్ళకు కనిపించే ప్రతిదీ నిజం మన కంటికి కనిపి చర్మచక్షువులకి అంటే ఈ చర్మంతో చేసిన ఈ కళ్ళకి ఏవైతే కంటికి కనిపిస్తున్నాయో అటువంటివన్నీ నిజమని భావించి ఆ మాయలో పడిపోతుంటాం అటువంటి అవివేక దృష్టిని పూర్తిగా సర్వ నాశనం చేసి జ్ఞానదృష్టిని ఇచ్చి జీవుల్ని రక్షించేవాడే సద్గురు అంతటి కరుణామూర్తి అయిన ఆ సద్గురువుని జగద్గురుని మనం ప్రార్థించాలి ప్రతిక్షణం మర్చిపోకుండా ప్రార్థించాలి ఎలా ఉన్నారయ్యాయనంటే అఖండ మండలాకారం వ్యాప్తం తత్పదం దర్శితం తస్మై శ్రీ గురవే నమ అఖండ మండలాకారం ఇలా ఉన్నాడైనా అఖండ బ్రహ్మాండ స్వరూపమై ఉన్నాడు తత్వమసి తత్వాన్ని తెలుసుకోండి ఎవరి తత్వం గురుతత్వం తెలుసుకోండి తత్ అనే ఆ పదం అర్థం ఏంటంటే చైతన్య స్వరూపుడైన పరమాత్మ చేరాచరమగు బ్రహ్మాండమంతా వ్యాపించి మన కంటికి కనిపించట్లేదు దేహధారి అయి గురువు మన కంటికి కనిపించనంత మాత్రాన గురువు మనకి కనపట్లేదు గురువు విశ్వవ్యాప్తమైపోయారు గురువు మహాసమాధి చెందారు సిద్ది పొందారు అధిష్టాన స్వరూపమై మన ముందు ఉన్నారు సమాధి అంతర్గతమై ఉన్నారు అంటే ఆయన దేహం లేదంతే దేహధారి అయి గురువు లేరు కానీ ఆయన విశ్వవ్యాప్త చైతన్యమై ఉన్న ఆ మహాగురు స్వరూపాన్ని భావించాలంటే మనకి త్రికరణ శుద్దిగా ఆయన్ని పూజించే భక్తి ఉండాలి అప్పుడే ఈ చర్మచక్షువులు జ్ఞాననేత్రాలై ఆయన్ని దర్శించగలిగే శక్తిని సాక్షాత్తు ఆ గురువే మనకి ప్రసాదిస్తాడు అదే శక్తిని జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురు ధృతరాష్ట్రుకి ఇవ్వడం వలన ఆయన ఆ విశ్వరూపాన్ని ఆ పదము తత్పదం దర్శితం యేన ఎటువంటి పదాలు గురు పదాలు ఈశ్వరుని పాదుకలు సాక్షాత్తు ఈశ్వరుని పదాలు వాచ్యార్థం అంటే లక్ష్యార్థం అంటే ఆ చైతన్య పరబ్రహ్మే రెండిటికి భేదం లేదు అదే వాచ్యం అదే లక్ష్యం అదే చూపు అదే రూపు కాని కంటి కనపట్లు అంటే గురువు నిరాకారుడు నిర్గుణ పరబ్రహ్మ గురుతత్వం సాక్షాత్తు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపంలోనే ఉంటాయి గురుపాదుకలు అటువంటి పాదుకల్ని అటువంటి తత్వాన్ని ఏ గురుదేవుడైతే బోధించాడో ఆ గురుదేవుడికి అఖండ మండలమంతా వ్యాపించి ఉన్న చైతన్య విశ్వచైతన్య స్వరూపమైన విశ్వగురువైన ఆ చైతన్యానికి నమస్కరిస్తున్నాను వందనమాచరిస్తున్నాను ఎలా ఉన్నారు విశ్వవ్యాప్త చైతన్యం అంటే ఎలా ఉన్నారు స్వామి స్థావరం జంగం వ్యాప్తం దర్శితం జంగ స్థిరమైనవి చరమైనవి సుస్థిరంగా ఒక చోట ఉండేవి చరమైన కదిలేవి స్థావర జంగమాలు శరీర ఇంద్రియాది ఉపాధులకు ఆలవాలమై అనంత చైతన్యంలో ఆయన వ్యాపించి ఉన్నారు త్వత్పదం అటువంటి అనంత చైతన్యంలో వ్యాపించి ఉన్న ఆ పదములను అంటే ఆ గురు మనం గట్టిగా పట్టుకోవాల గురు ఆ విధంగా గట్టిగా పట్టుకోవాలి అంటే అవిద్యకు ఆలవాలమైన అజ్ఞానాన్ని పోగొట్టుకుని జీవుడు అటువంటి గురు పదాలని పట్టుకోవాలి గట్టిగా పట్టుకోవాలి లక్ష్య సిద్ధి లక్ష్యశుద్ది సమస్తం కూడా ఆ గురుదేవులే ఆ విశ్వచైతన్యస్వరూపమే అటువంటి గురుమూర్తికి నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను త్రైలోక్యం సచరాచరం అసిత్వం లోకాలన్నిట్లో కనపడేమంతా కూడా కేవలం పరబ్రహ్మస్వరూపమే జీవుడి ఉపాధి అంటే దేహం అవిద్య ఈశ్వరు యొక్క ఉపాధి మాయ మనం మన దేహం అంతా కూడా పూర్తిగా అవిద్యతో నిండి ఉంటుంది ఈశ్వరుడి ఉపాధి ఏంటి అంతా మాయ అన్నమాట ఈ రెండింటితోటే సమస్త దృశ్యము ఏర్పడుతుంది మన కంటికి చూసే చూసేది మనం కంటికి కనిపించేది మాయా అని మనకు తెలుసు మనలో ఉన్నది అజ్ఞానం అని కూడా తెలుసు కాని అది పోగొట్టుకోవడానికి మనం సిద్దంగా లేము అటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి మనల్ని సిద్ధం చేసే గురుతత్వమే గురుస్వరూపం అదే జీవుడికి దేవుడికి అనుసంధానం చేసే గురుగీత యొక్క తత్వం గురుతత్వ సారం అటువంటి సారాన్ని నాకు అవగతం చేసిన అవగాహన చేసిన నా అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసిన అటువంటి గురుదేవునికి ఆ స్వామి స్వరూపునికి సాయి స్వరూపునికి నమస్కరిస్తున్నాను నిమిషాన్ని స్వాత్మానఃక్వం మనస్సు పరిపక్వం చెందిన ముముక్షూకి కర్వబంధాలు నశించి ఒక అర్ధ నిమేష కాలం కళ్ళు బ్లింక్ అనే లోపు ఆయనకి ఒక నిమేషకాలంలో గాని ఆ సద్గురువు యొక్క స్వస్వరూపం సాక్షాత్కరిస్తుందట అంటే ఆత్మనే జీవాత్మే పరమాత్మ అన్న భావన కలిగి సంసార బంధం నుండి ఆ ముముక్షువు విముక్తుడవుతున్నాడు అటువంటి అఖండ విజ్ఞాన ఖనీ అయిన సద్గురువుని నేను ప్రార్థిస్తున్నాను అంటే త్వరగా ముక్తి పొందాలంటే ఈ సంసార బంధనాల నుంచి విముక్తి పొందాలంటే గురుమంత్రం తప్ప మరో దిక్కు లేదు నిష్కామ కర్మ యోగంతో ధ్యానాది యోగాలతోటి ఆత్మ అనాత్మ విచారంతో అన్ని కల్మశాలు నశించి చిత్త ఏకాగ్రము చిత్తైకాగ్ర్యము అంటే చిత్తాన్ని ఏకాగ్రంతో నిలిపి కేవలం ఆ గురుభక్తియందు మనసు లగ్నం చేసి వత్తి తైలం మొదలగు పరికరాలన్నీ కూడా సంపూర్ణగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది జ్యోతి తక్కగా వెలుగుతుంది అటువంటి ఆత్మజ్యోతి జ్ఞాన జ్యోతి అఖండ జ్యోతిగా వెలగాలంటే ఆ గురువు పాదాలు పట్టుకోవడం తప్ప మరో దిక్కులేదు ఫలాలు పుష్పాలు పండినప్పుడు ఏమవుతుంది చెట్టు మించి కింద పడిపోతాయి ఆ పడిపోయినప్పుడు అవి లెక్కిస్తే ఒక్క నిమిషమైన అలా పడకుండా ఉండగలవా కానీ పక్వానికి వచ్చిన తర్వాత మనకు తెలియకుండానే టప్మని కింద పడిపోతాయి అలాగే పరిపక్వం చెందిన శుద్ధ జీవుడు కూడా సద్గురుదేవుని కృపా కటాక్షంతో తెలియకుండానే ఆత్మజ్ఞానం అలవడి గురు అనే మహావ్యాఖ్య స్మరణం శ్రవణం స్మరణం అంటే ఎప్పటికప్పుడు మనం అనడం మననం చేసుకోవడం ఎప్పటికప్పుడు మననం చేసుకోవడం వినడం శ్రవణ మాత్రంతో శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదన అన్నారు ఇలా నవవిధ భక్తులతో స్వామిని అర్చించే క్రమంలో శ్రవణమాత్రం చేతనే గురు మంత్ర శ్రవణమాత్రంచేతనే అంటే మనం ఏమంటాం ఓం శ్రీ సాయి రామ్ మనకు అదే గురుమంత్రం గురువు మనకు బోధించినది గురువు మనకి మార్గదర్శనం చేయించిన మంత్రం గురు దారి చూపే మంత్రం గురు సన్నిధిలో ప్రతిక్షణం విశ్వవ్యాప్త చైతన్యమైన గురుస్వరూపుని మహా గురు స్వరూపిని తలుచుకునే మంత్రం ప్రతిక్షణం ప్రతి ఎదుటివారిని మనం పలకరించే మంత్రం ప్రతిక్షణం మననం చేసుకునే మంత్రం ఓం శ్రీ సాయిరా ఓం శ్రీ సాయిరా సమస్త మంత్ర సారం సమస్త మంత్ర స్వరూపం అందులో గాయత్రి ఉంది అందులో సమస్త మంత్రాలు ఉన్నాయి ఓంకారం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అంటారు ఓంకారంలోనే పరబ్రహ్మం నిక్షిప్తమై ఉంది అందుకని మనం ఓం శ్రీ సాయి రామ్ అంటాం అదే మనకి బీజాక్షరం బీజమంత్రం అటువంటి మంత్రాన్ని మనం స్వామి భక్తులందరూ కూడా సత్యసాయి భక్తులందరూ కూడా ప్రతిక్షణం స్మరణం చేసుకుంటూ ఉంటాం అలా తమ తమ గురువు యొక్క మంత్రాలను స్మరణం చేసుకుంటూ జీవించడమే పరతత్వాన్ని చేరడానికి దగ్గరి మార్గం అని గురుగీత సాక్షాత్తు పరమశివుడు పార్వతికి ఉపదేశిస్తున్నాడు చైతన్యం శాశ్వతం నిరంజనం గురువు ప్రకాశస్వరూపం అని చెప్పుకున్నావు జ్ఞాన రూపం అని చెప్పుకున్నావు త్రికాలాల్లో కూడా ఆయన నాశరహితుడు పరమశాంతి స్వరూపుడు ఆయన ఆకాశాతీతుడు ఆకాశాత్తితాం నమస్కారం కేశ అన్ని భావాలు కూడా మన అన్ని మంత్రాలు కూడా ఆకాశం నుంచి పడ్డ నీళ్లు సాగరం వైపు ఎలా ప్రవహిస్తాయో అన్ని దేవతలకు చేసిన నమస్కారం కూడా ఆ శివకేశవులకే చెందుతుంది కేశవం ప్రతిగచ్చతి శివకేశవం ప్రతిగచ్చతి అలా అంటే సాక్షాత్తు గురువుకు చెందుతాయి అనే అర్థం మాయా మాలిన్యరహితం అన్ని విధాలుగా ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధమైనది క్రిస్టల్ క్లియర్ అన్నమాట దశవిధ నాదవులకు బుద్ధికి దాని ఎందు ప్రతిఫలించిన ఆత్మ యొక్క ప్రకాశ రూపం కూడా సాక్షాత్తు గురువే నాదబిందు కళలు అన్ని షోడశ కళలకు ఆధారభూతమైన తత్వమే గురుతత్వం షోడశ కళానిధికి షోడసోపచారములు అని అన్నమాచారులు వారు కూడా అంటారు అటువంటి షోడసోపచారాలు కు ఆలవాలమైన ఆ గురుస్వరూపం కూడా సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం అటువంటి పరబ్రహ్మస్వరూపానికి ఆ సద్గురుదేవుడికి నిరంతరము నేను సాష్టాంగముగా ప్రణమిల్లుతున్నాను అంటే నమస్కరిస్తున్నాను అని పరమశివుడు సాక్షాత్తు పార్వతికి తెలియజేస్తున్నాడు నిర్గుణం నిర్మలం శాంతం జంగమం స్థిరమేచ వ్యాప్తం ఎన జగత్వం తస్మై శ్రీగురవే నమ ఏ గురుస్వరూపము విశ్వవ్యాప్తమై ఉన్నదో ఏ గురుస్వరూపము సర్వ వ్యాపకమై ఉన్నదో గుణాతీతమై ఉన్నదు సర్వ కలుషరహితమై ఉన్నదో పరిశుద్ధము సర్వ ఉపశమన రూపమై పరమశాంతి స్వరూపం అయి అటువంటి సర్వ స్వామి సకల విద్యా స్వరూపులు సర్వ మళ్ళీ మనకి స్వామే గుర్తొస్తారు స్వామి ఏ విద్యకు విత్తనం వేయకుండా ఉన్నారు మన ప్రశాంతి నిలయంలో వేద దగ్గర నుంచి మన జీవనోపాధికి పనికొచ్చే అత్యాధునిక విద్య స్వామి మనకు అక్కడ ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేశారు అటువంటి అపూర్వమైన ఏర్పాట్లను అటువంటి విద్యను మానవతా విలువలతో స్వామి సకల ఏర్పాట్లు చేశారు భావి తరాలను అత్యుత్తమ నాయకులుగా తయారు చేయడానికి మానవతా విలువలు కలిగిన నేతలుగా తయారు చేయడానికి స్వామి విశ్వవిద్యాలయం స్వరూపంలో అక్కడ మనకి పునాది వేశారు ఎందరో విద్యని అక్కడ నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్నారు సకల విద్యా స్వరూపుడు విశ్వవ్యాపితమైన స్వామి తత్వం గురించి ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో నిర్గుణం నిర్మలం శాంతం జంగమం స్థిరమే వ్యాప్తం ఏ జగత్ సర్వం తస్మై శ్రీ గురవే నమ సర్వవిద్యాత్మక విద్యాత్మక సర్వాంతర్యామి సకల విద్యాస్వరూపులు స్వామి గురువు అంటే సకల విద్యాస్వరూపుడు ఆయనకి విద్య తెలుసు ఆయనకి మెడిసిన్ తెలుసు ఆయనకి వేదం తెలుసు ఆయనకి సైన్స్ తెలుసు స్వామి ఎన్నో సందర్భాల్లో కూడా సైన్స్కి ఆధ్యాత్మిక విద్యకి జ్ఞాన విద్యకి అంటే విజ్ఞానానికి విజ్ఞాన శాస్త్రానికి లంక ఎన్నో సందర్భాల్లో స్వామి తన ఉపన్యాసాల్లో ఉటంకించిన సందర్భాలున్నాయి అంటే దే దెర్ ఈ సైన్స్ అండ్ స్పిరిచువలిజం ఆర్ నాట్ టు ఆధ్యాత్మిక విద్య గాని విజ్ఞాన శాస్త్రం గాని ఆధునిక విజ్ఞాన శాస్త్రం గాని ఈ రెండు వేరువేరు కాదు ఈ రెండిటికీ చాలా దగ్గర సంబంధం ఉంది అని స్వామి ఎన్నో సార్లు తమ ఉపన్యాసాల్లో ఉటంకించడం మనం వినే ఉంటాం అటువంటి గురుతత్వం అనేది శివము అంటే శివము అంటే మంగళకరమైనది శాంతము శాంతిని ప్రసాదించేది సకల మానవాళికి శాంతిని ప్రసాదించేది అటువంటి మనశ్శాంతినిచ్చే ఆ మనోహరుడికి గురుతత్వ స్వరూపానికి గురుస్వరూపానికి త్రికరణ శుద్ధిగా అంజలి ఘటిస్తున్నాను అని పరమాత్మ సాక్షాత్తు సదాశివుడి ఇక్కడ పార్వతికి బోధిస్తున్నాడు గురుకలు గురుపాదు సద్గురు మద్గురు పాదుకలు సత్య సాయి పాదుకలు మాలికలు గురుకలు గురుపాదు అనుభవైక వేద్యమైన ఆనందీపికలు గురుపాదుకలు అక్షరాల స్ఫూర్తినిచ్చు అక్షయ గీతికలు గురుదుకలు సద్గురు పాదుకలు మద్గురు పాదుకలు సత్య సాయి పాదుకలు మా ఏలికలు గురుపాదుకలు గురుపాదుకలు అనుభవైక వేద్యమైన నంద దీపికలు గురుపాదుకలు అక్షరాల స్ఫూర్తినిచు అక్షయగీతికలు గురు పాదుకలు గురు పాదుకలు. పదముల వాల్చు గురు పదముల వాల్చు పదముల తల వాల్చు గురు పదముల తల వాల్చు గత జన్మల గతులు మార్చు గురు పాదుకలు గురు పాదుకలు సద్గురు పాదుకలు మద్గురు పాదుకలు సత్య సాయి పాదుకలు మా గురు పాదుకలు గురు పాదుకలు భరతుడు సిరమున దాల్చిన పాదుకలవే చూడు భరతుడు సిరమున దాల్చిన పాదుకలవే చూడు పాదుకలు పాతకముల పారద్రోలు సత్యసాయి పాదుకలు పాదకముల పారద్రోలు గురుపాదుకలు గురుపాదుకలు సద్గురు పాదుకలు మద్గురు పాదుకలు సత్య సాయి పాదుకలు మాలికలు గురుపాదుకలు గురుపాదుకలు అనుభవైక వేద్యమైన ఆనందీపికలు గురుపాదుకలు అక్షరాల స్ఫూర్తినిచ్చు అక్షయగీతికలు గురుపాదుకలు గురుపాదుకలు గురుపాదుకలు గురుపాదుకలు